జ్ఞానజ్యోతి శ్రీ మధ్వాచార్యులు హనుమంతుడు మహా బలవంతుడు అసమాన శక్తిమంతుడు దుర్జన సంహారకులు రామాయణ మహాభారతాలకు కీలక పాత్రధారు ఆంజనేయుడు లేని రామాయణాన్ని భీముడు లేని భారతాన్ని ఊహించగలమా త్రేతాయుగంలోని హనుమ ద్వాపరయుగంలోని భీమసేనుడే కలియుగంలో మధ్వాచార్యులుగా అవతరించారు అజ్ఞానాంధకారాన్ని పటాపంచక చేసి జ్ఞాన భాస్కరుడిగా ప్రపంచానికి ఆధ్యాత్మిక వెలుగును ప్రసరింపజేసారు మానవుడు పరిపూర్ణమైన ఔన్నత్యం సాధించాలంటే ఒకే ఒక్క పరికరం ఉంది అది జ్ఞానం సామాన్యులకైనా సిద్ధులకైనా అన్ని మూల సాధనాలకి ప్రధానమైన మూల జ్ఞానమే అన్ని జ్ఞానాలకి మూలం తత్వజ్ఞానం శాస్త్రాలన్నీ అంగాలైతే తత్వజ్ఞానం అంగి జ్ఞానాన్ని దేహం అనుకుంటే తత్వజ్ఞానం ఊపిరి మామూలుగా మనం అభ్యసించే విజ్ఞానం పట్ల జిజ్ఞాస ఈ జడ ప్రపంచానికే పరిమితం కానీ తత్వజ్ఞానం పట్ల జిజ్ఞాస భగవంతుడి సాక్షాత్కారానికి దారితీస్తుంది మనం ఎన్ని రకాల సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్నా కడుపు నిండా ఆహారం కన్నా అవేవి ఎక్కువ కాదు కదా అలాగే ప్రపంచంలోని ఏ భాగ్యమూ కూడా జ్ఞానానికి పర్యాయము కాదు ప్రత్యామ్నాయము కాదు తిండి తినకపోతే శరీరం సృష్టిస్తుంది అలాగే తత్వచింతన లేని జీవితం సృష్టిస్తుంది ఆధ్యాత్మక హని విజ్ఞానం సంపాదించాలంటే లెబొరేటరీల్లో ప్రయోగం చేస్తాం మరి తత్వజ్ఞానం సంపాదించాలంటే శాస్త్రాలను అధ్యయనం చేయటమే మార్గం సైన్స్ ప్రయోగాల లక్ష్యం భౌతికంగా కనిపించే విజయ సాధన తత్వజ్ఞాన సాధన లక్ష్యం ఈ ఇంద్రియాల వాసనలకు అతీతమైన పరమార్థం ఈ సాధనకి ఆధారం ఆగమాలు వేదాలు వేదాంగాలు ఇతిహాసాలు స్మృతులు మొదలైనవి వేదాలు ప్రధానంగా నాలుగు సామవేదం అధర్వణం వీటిని నిర్ధారించేవే మంత్ర బ్రాహ్మణ అరణ్యకాలు ఉపనిషత్ వేదాలకి ఆరు అంగాలు ఉన్నాయి వాటిని శిక్ష వ్యాకరణ నిరుక్త ఛందస్సు జ్యోతిష్యం కల్పం అంటారు ఇతిహాసాలు మూడు రామాయణం మహాభారతం భాగవతం ఇక పురాణాల్లో మహాపురాణాలు ఉపపురాణాలు అని రెండు రకాలు భాగవతం వరాహపురాణం వామన పురాణం విష్ణు పురాణం మొదలైనవి మహాపురాణాలు మహావరాహ నారసింహ మహాకూర్మ మొదలైనవి ఉపపురాణాలు వాటిల్లో కూడా సాత్విక రాజస్వ తామసాలని భేదాలు ఉన్నాయి వ్యాసస్మృతి మనుస్మృతి మొదలైనవి స్మృతులు ఇవన్నీ తత్వజ్ఞానాన్ని సముపార్జించడానికి మూలమైన శాస్త్ర ప్రపంచ స్వరూపం ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో జీవిత పరమార్థాన్ని అన్వేషించటం ఆరంభిస్తాడు కానీ ఇంత విశాలమైన లోతైన తత్వజ్ఞాన సాగరాన్ని మధించటం ఎలా దీనికి సమాధానం మధ్వాచార్యుల బోధనల్లో లభిస్తుంది అసలు జరిగింది ఏమిటి ఈ జ్ఞాన సముద్రంలో ఆధ్యాత్మిక మధనం కాల ప్రవాహంలో అనేక కల్లోలాలను ఎదుర్కొంది కృతయుగంలో తత్వజ్ఞానం ఉచ్చ స్థితిలో ఉంటే అది ద్వాపర యుగం చివరి భాగంలో నీచ స్థితికి దిగజారింది గౌతమముని శాపం వల్ల తత్వజ్ఞాన ప్రపంచం అంతా అంధకారమయమైపోయింది వేదాల్లో అనేక భాగాలు మరుగున పడిపోయాయి మిగిలినవి మలినమయ్యాయి వేదాంగాల పరిస్థితి కూడా ఇంతే అప్పటికింకా మహాభారతం వగేరాల రచన జరగలేదు వేదార్థాలు తెలిసిన భూలోకముని ఋషులు మునులు అంతా గౌతముడి శాపం వల్ల జ్ఞానం కోల్పోయారు అప్పుడు భగవంతుడే శ్రీ వేదవ్యాసుల రూపంలో అవతరించి వేదాలను వేదాంగాలను పునరుద్ధరించారు వాటి అధ్యయనం సులభతరం చేశారు శ్రీవేదవ్యాసులు మహాభారతం వంటి ఇతర రచనల ద్వారా వేదార్థ నిర్ణయం కూడా సులభం చేశారు వారి బ్రహ్మసూత్రాలు ఒక్కటి చాలు సకల శాస్త్రాల సారాన్ని అవకోశం పట్టడానికి కృతయుగంలో మరో విపరీతం జరిగింది దుష్టులు కూడా తత్వజ్ఞానం తెలుసుకుని దుష్ప్రయోజనాల కోసం దానిని ఉపయోగిస్తూ ఉంచారు ఆ క్రమంలో అయోగ్యల చేతిలోకి శాస్త్రాలు చేరడంతో దాని పరిహారం కోసం తర్వాత కాలంలో బుద్ధావతారం ఆవిర్భవించింది దుష్టుల్ని మాటలతో మోహపరిచి శాస్త్రాలకు వాళ్లను దూరం చేయటం ఈ అవతార ప్రయోజనం అందువల్ల చివరికి తత్వజ్ఞానం యోగ్యులకు మాత్రమే అందుబాటులోకి వచ్చి తత్వ విప్లవం క్రమంగా కలి వల్ల ప్రజల్లో తత్వచింతన సన్నగిలిపోయింది భోగభాగ్యాల మీదే మనసు నిలిపి భగవంతుణ్ణి మరిచిపోయారు ఇలాంటి ప్రజల్లోంచే కొందరు పండితులబడే వారి నుంచి శాస్త్రాలపై వికృత వ్యాఖ్యానాలు రావటం ఆరంభమైంది ఈ వ్యాఖ్యానాలు అనేక రకాలుగా వచ్చాయి గతంలో గౌతముడి శాపం వల్ల వేదాలను మర్చిపోయినట్లే ఇలాంటి దుర్భాష్యాల మూలంగా శ్రీవేదవ్యాసుల రచనాలక్ష్యం మరుగున పడిపోయింది శాస్త్రాన్ని నమ్మనవాళ్లు శాస్త్రాలకు విపరీత భాష్యాలు చెప్పేవాళ్లు కలిసిపోయి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని భ్రష్టు ఫలితం పట్టపాగలే చిమ్మ చీకటి అలంభిపోనట్లుగా ఆధ్యాత్మిక ప్రపంచం అంతా అంధకారమయమైపోయింది ఈ పరిస్థితిలో వేదాల స్వరూపాన్ని ఉనికిని అంగీకరించని సిద్ధాంతాలు కొన్ని అంగీకరించిన వాటి యథార్థ స్వరూపాన్ని వివరించకుండా విపరీత జ్ఞానాన్ని ఇచ్చే వ్యాఖ్యానాలతో సిద్ధాంతాలు కొన్ని ఇలా ప్రచారంలోకి వచ్చాయి ఈ అయోమయ స్థితి ఫలితం అంటే అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా అని ప్రశ్నించేవాళ్ళు ప్రపంచమంతా బ్రహ్మమే అనేవాళ్ళు కొంతమంది జీవులందరూ బ్రహ్మలే అనేవాళ్ళు కొంతమంది కొంతమందిది శూన్యవాదం మరికొంతమంది చైతన్యవాదం ఇంకొంతమంది జడవాదం ఇంకా దైవవాదులు కర్మవాదులు జ్ఞానవాదులు జ్ఞానకర్మ సముచ్చయవాదులు కర్మ త్యాగవాదులు ఉభయ త్యాగవాదులు ఇలా భిన్నవాదులు పుట్టుకొచ్చారు బ్రహ్మ యొక్క అపూర్ణత్వవాదులు వేరు స్వయం బ్రహ్మత్వవాదులు వేరు బ్రహ్మ పూర్ణత్వానికి పరిమితిని ఆపాదించిన వాళ్ళు వేరు బ్రహ్మ గుణాలను వర్ణించే వాళ్ళున్నట్లే బ్రహ్మ నిర్గుణుడని వర్ణించే వాళ్ళు వచ్చారు బ్రహ్మకి ఆకారాన్ని ఆపాదించే వాళ్ళున్నట్టే ఆ పరమాత్మకి ఆకారమే లేదనే వాళ్ళు వచ్చారు ఈ వాద ప్రతివాదాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే కొంతమంది ప్రత్యక్షవాదులు కొంతమంది యుక్తివాదులు కొంతమంది కేవలం ఆగవవాదులు కొంతమంది కేవలం త్యాగవాదులు కొంతమంది భోగవాదులు వేదాలను ఒప్పుకున్న వాళ్ళు కూడా వాటి తత్వం అవైదికం అని నమ్ముతూ వచ్చారు ఇంకా వేదవాదులు ఉపనిషద్వాదులు జాతివాదులు జాతి అతీతతత్వవాదులు ప్రత్యక్షమే ప్రమాణం అనేవాళ్ళు ఇలా ఆధ్యాత్మిక ప్రపంచం అంతా భిన్న భిన్న వాదులతో నిండిపోయారు భిన్న సిద్ధాంతాలు భిన్న వ్యాఖ్యానాలు పుట్టుకొచ్చి ప్రజలకు సరైన మార్గదర్శనం లేని అయోమయ స్థితి ముందు ఈ సంక్లిష్ట వాతావరణం వల్ల అసత్యం అధర్మం పిచ్చు అశాంతి అన్ని చోట్ల వ్యాపిస్తుంది త్యాగం బదులు భోగం ప్రీతి బదులు ద్వేషం విజృంభించసాగాయి పశుబలి నరబలి తంత్ర అవలక్షణాలు బాగా వృద్ధి చెందుతూ వచ్చాయి గురువుల్ని భ్రష్టాచారాలు ఆవహించాయి దీని ప్రభావం రాజకీయ వర్గాల మీద కూడా ప్రసరించింది దాంతో నిత్య జీవితంలో భద్రత నశించింది దొంగల నుంచి ప్రజలను రక్షించాల్సిన రాజులే దొంగలైపోయి ప్రజల్ని భక్షించటం మొదలైంది వాళ్ల భోగ కోసం మారణ హోమాలు జరిగాయి అమాయకులు బలహీనులు స్త్రీలు వీటికి బలైపోయారు ధార్మిక భ్రష్టాచారాలు రాజకీయ భ్రష్టాచారాలు అన్నిటికీ మూల ఏమిటో కనిపెట్టి పరిహారం చేసే మార్గమే కనిపించకుండా పోయేటంత దుస్థితి సాత్వికులు ఉన్నారు కానీ భ్రష్టాచారాలని ఖండించే శక్తి సామర్థ్యాలు వాళ్లకు లేకుండా పోయాయి అలాంటి గందరగోళ దుస్థితిలో జిజ్ఞాసులంతా మార్గాంతరం కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉండిపోయారు వాళ్ళకి కావలసినది ఒక గురువు దైవికమైన శాస్త్రాల నన్నింటినీ సమన్వయం చేసి యథార్థ పరతత్వాన్ని ఆవిష్కరించి ప్రజలకు ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని చూపించే గురువు కోసమే వారంతా తప్పించారు తపస్సు చేశారు అప్పుడు అజ్ఞానాంధకారంలో మునిగిపోయిన ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక వెలుగు ప్రసాదించడానికి జన్మనెత్తిన అవతార పురుషులు జ్ఞానజ్యోతి మధ్వాచార్యులు పుట్టుకతో ఆయన పేరు వాసుదేవ పదకొండు నుంచి పన్నెండు వరకు వారి భౌతిక జీవన ఆయన తన అసమానమైన పాండిత్య ప్రతిభతో కార్త్విక ప్రపంచంలో అపూర్వమైన ఆధ్యాత్మిక కాంతిని ప్రసరింపజేశాడు ప్రపంచానికి అమావాస్య నాటి రాత్రి సూర్యోదయమైనంత విశేష అనుభవం కలిగించారు ఈ భౌతిక ప్రపంచం నుంచి పరమాత్ముడి వరకు సకల విషయాలలో పరిపూర్ణ జ్ఞానం ఇచ్చిన మార్గదర్శకులు కనుక ప్రజ్ఞులయ్యా కాలానుగుణంగా చూసినట్లయితే భరతభూమి మనకు ప్రసాదించిన వైదిక మతాచార్యుల్లో ఆయన చివరి ఆయన సిద్ధాంతమే చివరి అదే ద్వైత సిద్ధాంతం స్వరూప్ క్షేత్రం ఆయన అవతరించడానికి ముందు జరిగినదేమిటంటే ఒకప్పుడు క్షత్రియులంతా స్వార్థంతో లోకనాశకులైనప్పుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా పరశురాముని అవతారం ఎత్తి ఇరవై సార్లు దండెత్తి దుష్ట క్షత్రియుల్ని సంహరించారు దాంతో శిష్యులైన క్షత్రియులు మళ్లీ తలెత్తుకోగలిగారు పరశురాముడు తాను జయించిన భూమండలాన్ని బ్రాహ్మణులకు దానం చేశాడు తన కోసం మరో భూప్రదేశాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు తన చేతిలో గొడ్డలిని బాణంగా ప్రయోగించాడు దాని ధాటికి సాగరంలో వరుణుడు తగ్గాడు ఆ ప్రయోగాన్ని భగవంతుడి ఆదేశంగా భావించి పశ్చిమ సముద్రపు ఒడ్డు నుంచి వెనక్కి జరిగాడు దాంతో వాసయోగ్యమైన భూమి పైకి లేచింది అదే పరశురామక్షేత్రం రజతపీఠ ఉడిపి కుమారాద్రి సుబ్రహ్మణ్య కుంభాసి కోటేశ్వర క్రోడు శంకరనారాయణ గోకర్ణ మూకాంబిక కొల్లూరు వీటినే పరశురామక్షేత్రం యొక్క సప్తమహాక్షేత్రాలని పిలుస్తారు ఈ క్షేత్ర రక్షణ కోసం పరశురాముడే ఒక రాజును సృష్టించాడు రామభోజుడు అనే పేరుతో ఆ రాజు ఆ క్షేత్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు ఆ రాజు ఒకసారి ఒక యజ్ఞం చేయడం కోసం భూమిని బంగారు నాగలితో దునుతుంటే ఆ నాగలి కొర్రుకి తగిలి ఒక కాలనాగు మరణించింది నిజానికి ఆ కాలనాగు యజ్ఞం భంగం చేయడానికి వచ్చిన రాక్షసుడు రాక్షసు సంహారం పాపం కాదు అయినప్పటికీ సర్పహత్యా దోషం పోగొట్టుకోవడం కోసం పరశురాముడి ఆదేశం మీద ఆ రాజు ఐదు యోజనాల విస్తీర్ణం గల రజత పీఠం నిర్మించి దాని మధ్యలో బంగారు శేషాసనం కూడా స్థాపించాడు ఆ బంగారు శేషాసనం మీదనే రాజు చేత పరశురాముడు యజ్ఞం చేయించాడు యజ్ఞం తర్వాత ఆ పీఠం భూమిలో కలిసిపోయింది ఆ ప్రదేశాన్నే రజత అంటారు అనంతాసనం మీద పరశురాముడి స్వయంగా లింగాకారంలో సన్నిహితుడైనాడు ఆయనే అనంతేశ్వరుడు ఈ అనంతాసన దేవస్థానానికి ఈశాన్యంలో అనంత సరోవరం అనే పుష్కరిణి నిర్మితమైంది దేవస్థానం ముందు భాగంలో ఇంకో పుష్కరిణి ఉంది రజత చుట్టూ నాలుగు వైపుల కడియాళి పుత్తూరు కనర్పాడి బైలూరు అనే దుర్గాలయాలు నాలుగు ఉపదిక్కుల్లో తాంగోడు మాంగోడు అరిగోడు ముచ్చలకూడు అనే నాగాలయాలు వెలిశాయి మరో పౌరాణిక కథ ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తె అయిన అశ్విని మొదలైన ఇరవై ఏడు నక్షత్రాభిమాన దేవతలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు అయితే ఆ ఇరవై ఏడు రోహిణి పట్లే చంద్రుడు ఎక్కువ ప్రేమ చూపించడంతో ఆగ్రహించిన మిగతా భార్యలు భర్త మీద తండ్రికి ఫిర్యాదు చేశాడు క్రోధావేశంలో మునిగిన దక్షుడు వెంటనే చంద్రుడి తేజస్సు అంతా క్షీణించిపోవాలని శప్పించాడు ఆ శాపం నుంచి విముక్తి పొంది మళ్లీ తన పూర్వ తేజస్సును పొందటం కోసం చంద్రుడు తపస్సు చేసిన స్థలం కూడా ఈ రజత పీఠమే అనంతేశ్వరుడికి కుడివైపున ఉన్న ఒక అడవిలో చంద్రుడు తపస్సు చేయటం వల్లనే ఆ అడవిని అభయారణ్యం అని పిలుస్తాడు చంద్రుడి తపస్సుకు మెచ్చిన శివుడు అక్కడ అనంతేశ్వరుడి ముందున్న పుష్కరిణిలో ప్రత్యక్షమై చంద్రుడికి పాత తేజస్సు క్రమంగా పెరిగేలా వర్మించాడు అందుకే ఆ పుష్కరిణి చంద్రేశ్వరి చంద్రమౌళీశ్వర అని ప్రసిద్ధి చెందింది పుష్కరిణి దేవస్థానం కొంత భాగం మాత్రం పుష్కరిణిగా ఉండిపోయి చంద్ర పుష్కరిణిగా ప్రసిద్ది చంద్రుడి శాప పరిహార స్మారకంగా ఆ క్షేత్రం ఉడిపిగా ప్రచారణలోకి వచ్చింది అంటే నక్షత్రాలు ఉడు అంటే నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రుడు అనంతేశ్వరుడు నారాయణుడు ఆయనకు ముందు భాగంలో శివుడు చంద్రమూళీశ్వరుడు ఆయన విష్ణువైతే ఈయన వీరవైష్ణువుడు అంటే విష్ణువుని చూపించేవాడు విష్ణువుకి ముందున్నాడు ఈతడు మనోనియామకుడు భక్కుత జన నేను వరహిందే అన్న దాసవాణిలో ఇది స్పష్టమవుతుంది అవతార భూమి ఈ ఉడుపికి దగ్గరలోని పవిత్ర పుణ్యక్షేత్రం పాజక ఇక్కడే అవతార పురుషులైన మధ్వాచార్యులు అవతరించారు పరశురామక్షేత్రంలో ఇదొక అపూర్వ స్థలం దానికి పడమట్న విమానగిరి దానిమీద పరశురాముడు ప్రతిష్ఠించిన దుర్గా సన్నిధానం ఉన్నాయి దానికి నైరుతి దిక్కున పరశురామ కొండ ఉంది దానిలో సుందరమైన పరశురామ మూర్తి ఉన్నారు పాజకానికి నలుది దిక్కుల్లోనూ నాలుగు తీర్థాలున్నాయి పరశుతీర్థం ధనుతీర్థం బాణతీర్థం గదాతీర్థం అనే ఈ నాలుగు పరశురామదేవుని పరస్సు మొదలైన ఆయుధాల చేత ఉపయోగించినవి అందుకే ఆ క్షేత్రాన్నే పాజక అంటారు పరశురామదేవుడు ఆయుధాలు పాపుల్ని సంహరించినట్లే అతని ఆయుధాల చేత నిర్మింపబడిన ఈ తీర్థాలు సకల పాపాలనే నాశనం చేసే దివ్యతీర్థాలు పరశురాముడు ఈ జగత్తుకే జనకుడు దుర్గాదేవి జగన్మాత వాళ్ళిద్దరూ నివసించిన పాచక మధ్వాచార్యులకు జన్మభూమిగా వెలుగుంది మరో విశేషం ఏమిటంటే పాండవులు అజ్ఞాతవాస సమయంలో పాచకులై ఈ యుగంలో అవతారమెత్తానికి ఎంచుకున్న స్థలం పాచక క్షేత్రం అరణ్యవాస కాలంలో పాండవులంతా ఈ ప్రదేశాన్ని సందర్శించారని తృతి జగద్గురువుని ఈ పాచక క్షేత్రంలో నడిల్లాయ అనే ఇంటి పేరుతో మధ్యగేహ అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అపురూపవతి అయిన వేదవతి ఆయన భార్య వాళ్ళు అపురూపమైన దాంపత్యం సాగిస్తూ ఉండేవాళ్ళు మధ్యగేహుడి జీవితం ఎంత సాత్వికమైందంటే ఆయన ప్రతిరోజు ఉడిపికు వెళ్లి అనంతేశ్వరుడి సన్నిధిలో పురాణ ప్రభుత్వం చేస్తూ ఉండేవాడు వేదాలు ఉపనిషత్తులు వగేరా సనాతన ధర్మశాస్త్రాలలో ఇతిహాస పురాణాలలో ఆయనకు అపార పాండిత్యం ఉండేది ఆ పాండిత్యానికి తగిన వినయం ఆయనకు అలంకారంగా భాషించేది పరిణితి చెందిన తన పాండిత్యంతో ఆయన రామాయణ భారతాది పురాణ పఠనం చేస్తూ ఉంటే దేవతలు సైతం తన్మయులైపోతారా అన్నంత జనధికంగా ఉండేది అలా ప్రచారంలోకి వచ్చిన ఈ బ్రాహ్మణోత్తముణ్ణి అందరూ భట్ట అని పిలిచేవాడు ఆ దంపతులకు ఇద్దరు మగపిల్లలు పుట్టి శైశవ చనిపోయారు ఒక ఆడపిల్ల మాత్రం మిగిలింది కాని వంశోద్ధారకుడైన కొడుకు పుట్టాలన్న ఆరాటం వదిలిపెట్టలేదు దానికి తోడుగా తత్వం తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వాళ్ళని వెంటాడింది స్వతహాగా వేదాలు తదితర శాస్త్రాల్లో పాండిత్యం ఉండటం చేత వాళ్ళకి ఇతర సిద్ధాంతాల గురించి పరిచయం ఉంది వాటిని అంగీకరించినప్పటికీ వాళ్ళ ఆలోచన సరళి సజావుగా సాగలేదు నిజానికి దేవుని ఆస్తిత్వం విషయంలో వాళ్ళకి సందేహం లేదు కానీ దేవుడు నిర్గుణుడు నిరాకారుడు జగత్మిథ్య మొదలైన వాదాల మూలంగా భగవత్ తత్వాల విషయంలో ఒక సందిగ్ధత వాళ్ల మనసుని అలుముకుని ఉంది వేదాల నిరూపణకి ఆ సిద్ధాంతాల ఆలోచన సరళికి పొందిక లేకపోవడంతో మనసులో ఏదో ఒక అలజడి దానివల్ల వాళ్ల దైనందిన ఉపాసనకి అంతరాయం ఈ నేపథ్యంలో తన తత్వజిజ్ఞాసను పరిష్కరించగలిగిన పూర్ణ ప్రజ్ఞావంతుడైన కొడుకు కలిగితే ఎంత బాగుంటుంది అని ఆయనకు అనిపించింది ఈ అన్వేషణలో ఒక ఉపాయం తట్టింది కర్దముడు కపిల మహాముని పరాశరుడు శ్రీవేదవ్యాసుని పుత్రుడిగా పొందారు పాడురాజు కూడా భీమునితో కూడిన పాండవులని పుత్రుడుగా పొందాడు వారికి ఆ సంతతి ఎలా లభించింది భగవంతుడైన శ్రీహరిని ఆరాధించడం వలనే కదా మా కులదైవ్యం కూడా అనంతాసనుడు శ్రీహరే కదా కాబట్టి మనం కూడా శ్రీహరిని ఆరాధించి అంతటి లోకోత్తరుడైన కొడుకును ఎందుకు పొందకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు రజత పీఠంలో అలా దైవ ప్రేరణతో మధ్యగేహుడు భార్యతో కలిసి ఉడిపికి వచ్చారు అసలు వాళ్ల మూల స్థానం ఉడిపి దగ్గర శివళ్ళి కారణాంతరాల వల్ల ఇంతకాలం పాచక క్షేత్రంలో ఉండాల్సి వచ్చినప్పటికీ వాళ్ళకెప్పుడు సాధన క్షేత్రం ఉడిపియే అయింది శివళ్ళి వచ్చిన దగ్గర నుంచి వాళ్లు కలియుగంలో అసాధారణమైన రీతిలో శ్రీహరిని ఆరాధించడం మొదలుపెట్టారు కఠినాతి కఠినమైన అనేక వ్రతాలు చేస్తూ వచ్చారు వాటిల్లో పయోవ్రతం విష్ణు పంచక వ్రతం భీష్మ పంచక వ్రతం మొదలైనవి ఉన్నాయి ఇక ఏకాదశి కృష్ణాష్టమి చాతుర్మాస్యం మొదలైన అభ్యాసాలు నిత్యకృత్యమైపోయాయి ఇన్ని చేస్తూ ఉన్నా వాళ్ళు పురాణ ప్రవచనాన్ని విడిచిపెట్టలేదు పురాణ ప్రవచనాన్ని మించిన తపస్సు ఏముంటుంది శమధమాదులు వారి సహజ గుణాలయ్యాయి వాళ్ళ ఆరాధనాభ్యాసం ఏ స్థాయిలో సాగుతున్నదంటే చూసిన వాళ్ళకి వామనుడి జనం కోసం అదితీ కశ్యప్పులు చేసిన తపస్సు గుర్తుకు వస్తుంది అదితీ కోరుకున్నది వామనావతారంలో భగవంతుడి సాక్షాత్కారం నడిల్లాయర దంపతుల సేవా జీవోత్తముడైన వాసుదేవుడి అవతారం కోసం అలా రోజులు నెలలు ఋతువులు సంవత్సరాలు గడుస్తున్నాయి మొత్తం పన్నెండు సంవత్సరాల పాటు సాగించిన కఠోరమైన ఉపాసన ద్వాదశ స్తోత్రం రచించిన మధ్వాచార్యుల అవతారానికి కారణమయ్యింది భగవంతుడు అనుగ్రహించాడు అనటానికి సంగేతంగా వేదవతి గర్భం ధరించింది దేవికి దేవి ఎలాగైతే శ్రీకృష్ణ జననానికి ముందు గర్భం దాల్చి శోభిల్లిందో అలాగే వేదవతి కూడా శోభిల్లి తొమ్మిది మాసాల నిండాక ప్రసవమయ్యే రోజు దగ్గర పడుతోంది అయినా నడీల్లాయర్ మాత్రం రోజు ఉర్వికి వెళ్లి తన నిత్య పురాణ సేవని కొనసాగిస్తూ ఉన్నాడు విజయదశమి నాడు అభిజిత్ ముహూర్తంలో ఆకాశంలో సూర్యుడు మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సమయంలో వేదవతికి సుఖప్రసవం జరిగింది తేజోవంతుడైన కొడుకు జన్మించాడు అతడు ఇతర శిశువుల్లాగా పుడుతూనే గర్భవాస దుఃఖంతో పుట్టలేదు ఈ శిశువు కాంతి ఊహాతీతమైనది ముఖం ఆనందంతో వెలిగిపోతోంది నిజంగానే వాయుమూర్తి జన్మించాడు అనుకుంటూ ఆ దంపతులు సంభ్రమానందాలలో మునిగిపోయారు ఆ రోజు మధ్యగేహుడు ఉడిపిలో పురాణ పఠనం ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు ఎటువంటి సమయాల్లో కూడా జ్ఞానకార్యాన్ని విడిచిపెడుతున్న దీక్ష ఆయనది చూసేవాళ్లకి సంసారాన్ని అపేక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ నిజంగా స్వధర్మాన్ని ఆచరిస్తూ కూడా సంసారం సుఖంగా సాగుతోందంటే అది దైవ నిర్ణయం దీనిని తెలుసుకోలేని వారు తమ సొంత కార్యాల కోసం స్వధర్మాన్ని పరిత్యాగం చేస్తారు అందువల్ల లభించే అరిష్టాలే ధర్మహాని దుఃఖ ప్రాప్తి భార్య ప్రసవ వార్త తెలియకుండానే ఆ రోజు పురాణ పఠనం పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న నడిల్లాయర్కి దారిలో అనేక సుహిశ కుణాలు కనిపించాయి మంగళ వాయిద్యాలతో సాగుతున్న ఊరేగింపు ఆయనకు ఎదురయ్యాయి ఆకాశంలో దేవదంధువులు మోగినట్లు అనిపించింది ఇవి రెండూ ఏకకాలంలో సంభవించాయి అలా ఎన్ని శుభశకనాలు అవన్నీ అందిస్తున్న ఆనందంతో నడిల్లాయరు ఇంటికి వెళ్ళి పిల్లవాడి ముఖం చూడగానే ఆనందాతిశయంలో ఉండిపోయాడు రాముడు శిశువు ఉన్నప్పుడు చూసిన దశరథుడికి కలిగిన ఆనందోత్సాహమే నడిల్లాయరికి కలిగింది ఆ మధుర క్షణంలో మధ్యగేహులు భగవంతుని మనసారా స్మరించారు స్వామి మేం కోరుకున్నట్లే మాకు మగ పిల్లవాడిని ప్రసాదించావు అలాగే అతనికి తత్వజ్ఞానాన్ని కూడా తెలుసుకునే భాగ్యాన్ని కలిగించు అని వేడుకున్నారు క్రమంగా జాతకర్మ తదితర సంస్కారాలని పిల్లవాడికి జరిపించారు ఆనందోత్సాహాలతో నామకరణం చేశారు దేవతలకు కూడా ఆనందం కలిగేలా ఆ చిరంజీవికి వాసుదేవ అని పేరు పెట్టారు నడిల్లాయరికి గోదానంతో తత్వజ్ఞానం నడిల్లాయరికి ఆధ్యాత్మిక శ్రీమంతమే కాని భౌతిక సంపద ఏమీ లేదు ఎంతటి పేదరికం పుట్టిన పిల్లవాడికి పాలు కూడా లేని పరిస్థితి అయితే ఆ చిరంజీవి ముఖంలోని తేజస్సు చూపరులను ఆకర్షించేది మూడిల్లాయర్ అనే శ్రీమంతుడు నడిల్లాయర్కి ఒక ఆవుని దానం చేశాడు ఆ దానం అక్షయమై మూడిల్లాయర్కి జ్ఞానప్రాప్తి సాధనమై పాత్రుడైన వాడికి చేసే దానం అనంతం అవుతుంది అన్నది శాస్త్రవాణి మూడిల్లాయర్ విషయంలో జరిగిందది వారు వృద్ధులవ్వటం వల్ల కొంతకాలానిక కాలం చేయక తప్పలేదు కాలక్రమంలో తమ ఇంట్లోనే తమ కొడుకే ఆయన కొడుకుగా జన్మించాడు ఇందులో అసహజమేముంది తనకు తనుగా బృహస్పతి తన కొడుకైన భరద్వాజముని కొడుకై ద్రోణాచార్యుడిగా పొట్లేదా పైగా వారికి పరశురామ శిష్యత్వం వీరికి పరశురామ క్షేత్రంలో అవతరించిన మధ్వాచార్యుల అనుగ్రహ భాషణాన్ని సుయోగం లభించింది సాధన అంటే ఇదే గోదానం జ్ఞానప్రాప్తికి సాధనమవుతుంది అనే ఆర్యోక్తికి ఇది నిదర్శనం హరిసమర్పణ వాసుదేవుడికి మూడు మాసాల వయసు వచ్చింది అంటే మొదటిసారిగా ఇంట్లోంచి బయటికి తీసుకువెళ్లే సమయం శిశువుకి అప్పుడు ఆచరించాల్సిన కర్మ నిష్క్రమణ మధ్యగేహులు ధర్మం తెలిసిన వ్యక్తి కనుక ఈ నిష్క్రమణ అర్థవంతంగా ఉండాలని భావించారు శిశువుని నేరుగా ఉడుపుకి తీసుకువెళ్లారు ఏ అనంతేశ్వరుడు కరుణ వల్ల తాను ఈ శిశువుని పొందానని నమ్ముతున్నారో ఆ దైవం పాదాల శిశువును ఉంచారు స్వామి ఇది నీ ప్రసాదం ఈ శిశువుకి తల్లి తండ్రి అన్నీ నీవే అయి మార్గదర్శనం చేయాలి అంటూ ప్రార్థించేశారు అలా చేయాలని మధ్యగేహులకు ఎందుకు అనిపించింది కెరియ నీరను కెరిగ జల్లి వర్వపడి దవరంతె కాణిరోణ దళాదా హరిసమర్మాడి బతికిరో సూర్యుడు ఉదయించే ముందురే వెలుగు ప్రసరిస్తుంది ఇది మధ్వతత్వం అంటే మధ్వాచార్యులు శైశవ ఉండగానే ఈ తత్వ ప్రభావాన్ని మధ్యగేహులు చవిచూశారు ఈరోజు అనంతేశ్వరుడికి సమర్పణ చేసిన ఆ పుత్రరత్నమే ఒక అనర్ఘరత్న అయింది భయపడ్డ భూతం ఒకసారి సంక్రాంతి పండుగ నాడు ఆలయంలో విశేషమైన ఉత్సవం జరిగింది ఎంత త్వరగా ముగించుకుని వెళ్దామన్నా చీకటి పడిపోయింది మధ్యగేహులు తన పరివారంతో కలిసి పాజక్ట్కి బయలుదేరాడు దారిలో ఒక అడవిని దాటాల్సి ఉంది రాత్రి అయినా అలవాటైన దారే కదా చీకట్లో కూడా వెళ్లిపోగలం అనుకున్నారు ఆ అడవిలో సగం దూరం వెళ్లేసరికి అకస్మాత్తుగా ఆ బృందంలో ఒకరు రక్తం కప్పుకొని కింద అందరికీ వచ్చిన కారణం ఒకటి అక్కడ భూతం ఏదో ఉంది కానీ భూతం ఉంటే ముందు చిన్నపిల్లలకు కదా అలా జరగాల్సింది అంతా కంగారు మధ్య గేహులు భయంతో తన శిశువుని అక్కుని జుకున్నాడు అంతలో రక్తం కప్పుకొని పడిపోయిన మనిషిని ఆవహించిన భూతం మాట్లాడడం మొదలుపెట్టింది ఎంత ధైర్యం మీకు ఇది మా ప్రాంతం ఇది మేం సంచరించే సమయం అని తెలిసే వస్తారా మీ మధ్యలో ఈ చిరంజీవి లేకుండా ఉంటే మీ మీరెవ్వరూ ప్రాణాలతో మిగిలేవారు కాదు ఇతడు సామాన్యుడు కాదు సాక్షాత్తు లోకేశ్వరుడు అందుకే మీరు బతికిపోయారు అంటూ ఆ భూతం ప్రకృతిలో తెలిసిపోయింది ఆ సంఘటనతో అందరికీ బాలమధ్వల మహిమ తొలిసారిగా అర్థమైంది ఇప్పటికీ మధ్వలను ఎవరైతే విగ్రహం రూపంలో గాని గ్రంథ రూపంలో గాని ఇంట్లో ఉంచుకుంటారో వారికి ఎలాంటి భూత ప్రేతాల పీడా ఉండదన్నది నిర్ధారిత సత్యం ఈ సంఘటన జరిగిన ప్రాంతం ఉడిపికి దగ్గర సందళికేపాడిగా ప్రసిద్ధి చెందింది